కీర్తన నూట డెబ్బై తొమ్మిది అయ్యో పోయా ప్రాయము కాలము ముయ్యంచు మనసునా నే మోహమతి నైతి చుట్టంబులా తనకు తుతులు కాంతలు చెలులు వట్టి ఆసలబెట్టువారే కాక నెట్టుకొని వీరు కడు నిజమను హరిణి ఆత్మ ఆత్మబెట్టరువీకులైతి తగుబంధులా తనకు తల్లు తండ్రులును వగలబెట్టుచు తిరుగువారే కాక మిగుల వీరల పొందు మేలను చుహరిని ఆత్మ దగలించలేక చింతాపరుడనైతి అంతహితులా తనకు అన్నలును తమ్ములును వంతు వాసికి వెనగువారే కాక అంతరాత్ముడు శ్రీ వెంకటాద్రీసు కొలువక ఇటు సంతకూటముల అలజడికి లోనైతి